అందరిలో నా నిక్కుడు హనుమంతుడు కందువమ తంగగిరి కాడి హనుమంతుడు కనకకుండలాలతో కౌపీనముతోడ జనించినాడు ఈ హనుమంతుడు ఘన ప్రతాపముతోడ కఠిన హస్తాలతోడ పెనుతోక ఎత్తినాడు పెద్ద హనుమంతుడు చివిరి జలది దాటి దీపించి లంక ఎల్లా అవలయివల చేసి హనుమంతుడు వివరించి సీతకు విశ్వరూపము చూపుతా ద్రవమండలము మోతి దొడ్డ హనుమంతుడు స్థిరమైన మహిమతో దివ్యతేజముతోడ అరసిదాసులగాచీ హనుమంతుడు పరగశ్రీవెంకటేశు బంటై సేవింపుచు వరములిచ్చి పొడవాటి హనుమంతుడు